మీరందరూ నన్ను ఫాలో అవ్వకండి మీరు ఆ గొప్పతనాన్ని పొందేసి నాతో సమానంగా మీరు అవ్వలేరు మీరు ఉంటే అలా చెప్పి ఫాలో అవుతూ ఉండదని మేము ఇలా ఎట్టి మీద కూర్చుని మా గొప్పతనాన్ని మేము మీకు చూపిస్తూ ఉంటాం అని ఎవరైనా చెప్పారనుకోండి అప్పుడు ఈ కేటగిరీలో పడదాదు ఎందుకంటే ఎత్తన సాధ్యం కాదుగా అది ఆయనకేదో దేవుడు ఇచ్చేది కానీ ఇంక మిగతా ఇవ్వడు కాబట్టి ఆయన దగ్గరే ఉంటుంది మిగతా వాళ్ళు ఆయనకి పెట్టేదో కొంత లాభం పొందునదే కానీ ఆయనకున్న రక్షణ మిగతా రాదు అటువంటివి అధ్యాత్మ శాస్త్రంలో ఉపదేశించను ఎందుకంటే ఎందుకు ఉపయోగండి యత్న సాధ్యత్వా ఇప్పుడు నేను ఒక రకం తపస్సు చేశాను ఆ తపస్సు మీరు ఎవరు చేయలేరు అప్పుడు ఎందుకు దాని గురించి వర్క్ ఫర్ యూ షుడ్ టెలింగ్ అండ్ వర్క్ ఫర్ యూ షుడ్ లిజన్ లేకపోతే ఇది ఉపయోగం నేను శివలింగం ఒకటి నాలుగు పెట్టి ఆరు మసాల తపస్సు చేశాను మీరు చేయగలరా మీ వాళ్ళ కదా కాదు ఓకే అటువంటి నేను చెప్పడం ఎందుకు మీరు విన్నాను కదండి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అండి అన్నది అంతేకాదు అది విని మీకు మనస్సులో చిన్న ఫీలింగ్ కలుగుతుంది ఐఎమ్ వెరీ స్మాల్ గా అనే ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు కోటీశ్వర్ల కోటీశ్వర్లు అందరూ క్లబ్ లో సికింద్రాబాద్ క్లబ్ లాంటితో డిన్నర్ తీస్తున్నారనుకోండి అక్కడికి మీరు వెళ్ళారనుకోండి మీ అవుడు ఫీల్ ఈ ఫీల్ వెరీ స్మాల్ ఎందుకంటే అక్కడికి లోపలికి మనం రానివ్వరు మనం వేసుకున్న వస్త్రమే చాలు లోపలికి వెళ్ళడానికి మన టైల్ ఏందే రా నేను ఒక చోట ఎక్కడితో వెళ్ళాను ఫ్లాట్ గా వెళ్ళాను వెళ్తే వాడు అన్నట్టు టైల్ ఏందే మీరు భోజనానికి రాకూడదు అండి నిజంగా వెలియోని నేను అన్ని రకాలు నాకు తగులుతూ ఉంటాను నేనన్నాను ఈ షత్తు మీద ఈ పంచి మీద టైల్ వెళ్తాయా నేను అన్నాను ఇంటేసాడు అన్నట్టు టైల్ వెళ్తే రావకూడదు భోజనానికి సరే మేము తెచ్చుకున్న భోజనం మేము చేయడానికి నీకే ఒక చిత్రం అంటే టైల్ ఏం చేస్తుంది హాల్లోకి అప్పుడు నేను చెప్పి నీ హాల్ మాకు అక్కడ బయట కూర్చొని భోజనం చేస్తాను లేని నేను అనుకుంటూ ఉంటే చంద్రం నా మిత్రుడు ఒకతున్నాడు స్వామి మీరు ఇక్కడ ఉండాలని పరిమితిలో టై కొనుక్కొచ్చు ఆ టైల్లో ముడేసి టై కట్టుకుని వెళ్ళి కట్టుకోవచ్చుని పోషిస్తారు సో యూ ఫీల్ వెరీ స్మాల్ దే మేక్ యూ ఫీల్ వెరీ స్మాల్ కాబట్టి ఈ మహాత్ముల లక్షణాలు ఎందుకు వాటిని తెలుసుకుని మనం ఏం ఉద్ధరించాలి ఎత్తున సాధ్యత్వాలు మహాత్ముడికి ఏ లక్షణాలు చెప్పారో అవన్నీ కూడా మీరు స్వంతం చేసుకోవచ్చు ఎక్కటి వచ్చి కొంచెం ఎఫర్ట్ కేయాల్సి ఉంది ఎఫర్ట్ కేయాల్సి ఉంది ఎఫర్ట్ మీరు చేయడానికి సిద్దపడితే ఎఫర్ట్ కూడా అదేదో ఇన్హ్యూమన్ ఎఫర్ట్ అని మీరు అనుకోండి వెరీ మచ్ మీనింగ్ ఫుల్ పాసిబుల్ ప్లాజిబుల్ ఎఫర్ట్ ఏకపోతే ఈయన ఈయన ఇన్హ్యూమన్ కాదు హ్యూమన్ బీయింగ్ కదా కాబట్టి వెరీ మచ్ ఫీజిబుల్ అటువంటి ఎఫర్ట్ అందుకోసమే వాటిని అధ్యాత్మ శాస్త్రంలో ఉపదేశించారు అదేన్నారాయణ యాది యత్న సాధ్యాన్ని సాధనాన్ని లక్షణాన్ని తాని యానీ తానే మీరు కొంచెం రిఆర్గనైజ్ చేసుకోవాలి అక్కడ ఉన్నట్టుగానే వాక్యం అయిపోదు యాని యత్న సాధ్యాన్ని లక్షణాలి తాని చ సాధనాన్ని అలా అలా వర్తం చేసుకోవాలి యాని లక్షణాన్ని ఆ మహాత్ముల లక్షణాలు ఏవైతే ఉంటాయో తాని ఎత్న సాధ్యాన్ని సాధనాన్ని భవంతి అవే సాధనాలు అయిపోతాయి ఎందుకని లక్షణములు ఎత్న సాధ్యములు కనుక మరి మళ్ళీ చెప్తా చూడండి యాని ఎత్న సాధ్యాన్ని లక్షణాన్ని తాని సాధనాన్ని భవంతి అది పెర్ఫెక్ట్ కనెక్షన్ శంకర్లు ఏం చేశారంటే జంబులింగ్ ఫోర్స్ అన్ని పదాలని విసిరేసి ముందు వేస్తారండి అడ్జస్ట్ చేసుకోవాలి ప్రయత్నం చేసి సంపాదించదగ్గ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధనములుగా స్వీకరింపబడతాయి ఇక్కడి నుంచి సాధనాలు అవుతాయి లక్షణాలు శ్రీ భగవాను వాచ్య శ్రీ భగవానుంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు చెప్పాడు ఉవాచ్య చెప్పాడంటే అక్కడ గుర్తి గుర్తు చేయటం అలవాటు ఎందుకంటే శ్రీ భగవాను వచ్చే సాధాకాలం తర్వాత మళ్ళీ వచ్చింది కదా పదకొండవ శ్లోకం దగ్గర అన్నాం మళ్ళీ ఇప్పుడు సో ఉపాధ్య అంటే ఎప్పుడో పాశ్చర్యం అని కాదు అక్కడ అక్కడ కాలము వివక్ష కాదు చాలా ఇంపార్టెన్స్ లేదు చెప్పేదంటే ఎప్పుడో ఆయన ఏదో చెప్పాడండి అశోకుడు చెట్లు నాటించను అన్నట్టుగా అశోకుడు చెట్లు నాటించారు ఎవరు ఎక్కడన్నా ఒక్క చెట్టు కనపడుతుందా అలా కాదు ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాట్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేదంటే ఈనాటికి కూడా లేడు ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ యూ అంటే ఇంకా పాస్టెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు శ్రీకృష్ణ భగవాను వాచ పాస్టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అర్జునుడికి చెప్పాడు అంటే ఇది అర్జునుడికి ఇచ్చిన సలహా లాంటిది కాదు ఇది ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చిన ముందు నాకు ఏమంటే ఎలా ఇస్తారండి ఆయన ముందు వేరు మీ ముందు వేరు ఇది అలాగంటేది కాదు ఇది అందరికీ ఒకటే ముందు అర్జునుడికి ఏముందో మనకు కూడా అదే కాబట్టి అక్కడ అర్జునుడు ఇంపార్టెంట్ కాదు కాలం ఇంపార్టెంట్ కాదు ఎప్పుడో చెప్పాడు అది ఇంపార్టెంట్ కాదు ఇట్ ఈస్ రిలవెంట్ టు ఎవ్రీ పర్సన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ వాజ్ ఫర్ అర్జున అండ్ ఇట్ ఈస్ రిలవెంట్ ఇన్ ఆల్ టైమ్ యాజ్ ఇట్ వాజ్ అట్ ద టైమ్ అది సమాచారం శ్రీ భగవాను వాచ్య అది భగవంతుడు చెప్పింది అలాగే ఉంటుంది సపోజ్ శ్రీకృష్ణుడు చెప్పింది అలా ఉండర్లా శ్రీకృష్ణుడు వేరు భగవంతుడు వేరు అంటే ఆ స్టేటస్ శ్రీకృష్ణుడు రుక్మిణితో ఏమో చెప్తాడు అవి శ్రీకృష్ణవ వాచ్య చెప్తారు శ్రీ భగవాను వాచ్యా మీకు భాగవతంలో రుక్మిణి కళ్యాణం శ్రీ భగవాను వాచ్యా అని ఆమె ఉండడం ఆయన ఏమని చెప్తానంటే నీ సందేశం నాకు అందింది నేను వచ్చేస్తున్నాను నువ్వు సిద్దంగా ఉండు అని ఎడో చెప్తానే అది మితహలేదు అది కేవలం శ్రీకృష్ణుడికి రుక్మికి సంబంధం ఆ సందర్భంలోనే అది రెలవెంట్ ఇంకెవరికీ సంబంధం లేదు ఇది కాదు ఇది అంచేతని ఇక్కడ శ్రీకృష్ణు వాచ నాట్ పర్సన్ టీచింగ్ దీనికి సూత్రం ఒకటి బ్రహ్మ సూత్రాల్లో సూత్రం ఒకటి శాస్త్రదృష్ట్యా తూపదేశమదే భవత్ అనే సూత్రం ఉపదేశము శాస్త్ర దృష్టితో చేస్తారు వ్యక్తి దృష్టితో చేయాలి ఉదాహరణకి వామదేవుడు వామదేవుడు ఉపదేశం చేస్తాడు అతను ఏమంటాడంటే అహం సూర్యోమనురభవం అని అంటాడు బృహదారణ్యంలో వచ్చింది వామదేవుని యొక్క వృత్తాంతం అహం బ్రహ్మక్ష్మిని అహం సూర్యోం అనురభవం అని వస్తుంది నాలుగో బ్రాహ్మణులు బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో వస్తుంది సో నేను ఊకే బృహదారణ్యం ఉంటూ ఉంటాను ఎందుకంటే పుస్తకం ఒకటి రిలీజ్ అయింది కదా సో దాంట్లో నేను సూర్యుణ్ణి అంటాడు నేను సూర్యుణ్ణి అంటే అహం సూర్య నేను సూర్యుణ్ణి అంటే వామదేవుడు సూర్యుడని కాదు శాస్త్రదృష్టిలో వీడు వామదేవుడు కాదు వీడు దేహ పరిచ్ఛేదం చేత అజ్ఞానం చేత వామదేవుడు అయ్యాడు కానీ శాస్త్రదృష్టిలో హీజ్ బ్రహ్మ అండ్ దట్ ప్లేసి హీజ్ సూర్య అని అర్థం శాస్త్రదృష్ట్యాతో ఉపదేశ ఇతర స్థలాల్లో కూడా ఉపదేశం చేసినప్పుడు శాస్త్రదృష్టితో ఉపదేశమే కానీ వ్యక్తి దృష్టితో కాదు అంటే అతను వ్యక్తిని పక్కన పెట్టి ఆ ఉపదేశాన్ని శాస్త్రోపదేశాన్ని పిక్చర్లోకి తీసుకురావటం కోసం శ్రీ భగవానువాచ అని వాడతారు ఎందుకంటే భగవంతుడు చెప్పిన మాట దేశకాలములకు అతీతంగా సర్వదేశములలోనూ సర్వకాలములలోనూ సర్వం వ్యక్తులకి ఉపయోగపడుతుంది భగవంతుడు చెప్పిన మాట అలాంటిది ఎందుకంటే అందరూ భగవంతుడి సంతానమేగా అందుకోసం సాలికమైన విశ్వజనీనమైన సత్యాన్ని బోధించే సందర్భంలో మాత్రం శ్రీభగవాన్ వాచ్లోకమందాము రజహాతీయన్ సర్వాన్ పాథమనోగతాన్ ఆత్మేవాత్మనా శ ప్రజ్ఞదోచ్యతే అసలు ఈ మొత్తం అధ్యాయం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో మీరు గమనించండి మొట్టమొదటి పదకొండో శ్లోకం నుంచి ముప్పై ఒకటో శ్లోకం వరకు ఇరవై శ్లోకాలకి అవి నిర్గుణ సాంఖ్యయోగాన్ని చెప్తాయి నిర్గుణం సాంఖ్యం అంటే నిర్గుణమే ఆత్మ అచింత్యోయం అవికార్యోయం అజోనిత్య శాశ్వతోయం పురాణ సో అక్షేద్యోయం అదాహ్యోయం ఎక్సట్రా ఎక్సట్రా రూపము ఉండదు గుణముండదు ఆకారం ఉండదు అటువంటి నిర్గుణ ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి ఫస్ట్ సెక్షన్ దాన్ని నిర్గుణ సాంఖ్యయోగము అంటారు ఆ తర్వాత సగుణ కర్మయోగము ఈశ్వరాత్మణ బుద్ధితో నీవు కర్మల్ని చెయ్యి అక్కడ నేను వేను ఈశ్వరుడు వేరు సగుణం అయిపోయింది కాబట్టి సగుణ కర్మయోగాన్ని కూడా చెప్పాడు మొట్టమొదట నిర్గుణ సాంఖ్యయోగము దెన్ ప్లస్ సగుణ కర్మయోగము ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ థర్డ్ సెక్షన్ అధ్యాయం పూర్తి ఈ థర్డ్ సెక్షన్ లో ఏం చెప్తున్నారంటే సాకార స్థిత ప్రజ్ఞ చెప్తున్నారు సగుణ సాకార సో నిర్గుణం నుంచి సగుణంకి సగుణం నుంచి సాకారానికి వచ్చాం అంటే ఏమిటి ఆ సాంఖ్యయోగము కర్మయోగము రూపు మన ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ స్థిత ప్రజ్ఞనే మహాత్ముడు ఉన్నాడే ఇలా ఉంటుంది అందుతనే మహాత్ముడు ఏం చెప్తారంటే ज्ञा परब्रह्म साकार प्रकटमे साकार परब्रह्म प्रकटमईता अदे ज्ञा परमेश्वर आक मन मुझे एला उगवा महर्षिला अला अवताराल सचार इन ज्ञानीवात्मत अने दाने ब्रह्मज्ञा ఈశ్వరుడికి బ్రహ్మజ్ఞానికి ఏమీ తేరాలేదు పరబ్రహ్మయే బ్రహ్మజ్ఞానం కానీ పరబ్రహ్మ నిర్గుణ నిరాకార నిర్గుణ నిరాకారం సగుణ సాకారం అయితే ఎలా ఉంటుంది స్థిత ఉంటుంది శ్రీకృష్ణుడు స్థిత ప్రజ్ఞుడు సుఖమహర్షి స్థిత ప్రజ్ఞుడు మహర్షి స్థిత సో అలాగా కాబట్టి నిర్గుణ సాంఖ్యయోగము సగుణ కర్మయోగము సాకార స్థిత ప్రజ్ఞ ఆ కాలం ఉంటే మనిషి మన ముందు ఉంటాడు కదండి సో ఈ మూడు కలిస్తే రెండో అధ్యాయం పూర్తవుతుంది అంటే అక్కడికి ఏదైపోయింది సంపూర్ణ జీవన శాస్త్రం వచ్చేసి జీవనంలో ఏముంటాయండి తత్వజ్ఞానం ఉండాలి జీవనంలో తత్వజ్ఞానం లేని జీవనం జీవనం ఎందుకు అవుతుంది తత్వజ్ఞానం ఉండాలి వీళ్ళు కారు నడుపుతున్నారంటే ఆ కారు గురించి కొంత మీకు తెలుసు ఆ పిష్టము బ్రేకు ఎలా పనిచేస్తాయి అవసరమైతే రిపేర్ చేయించుకోవచ్చు సో తత్వజ్ఞానం ఉండాలి తర్వాత కర్మయోగం ఉండాలి అంటే కర్మని చేసే నైపుణ్యం ఉండాలి మూరు ఇవి ఉండడము నిత్య జీవనంలో అది ప్రకటమవుతూ ఉండాలి మూడు కలిస్తే సంపూర్ణ జీవన శాస్త్రం ఈ సంపూర్ణ జీవన శాస్త్రం యొక్క ఫలం ఏమిటి అన్నది ఆఖరి శ్లోకం డెబ్బై శ్లోకంలో వస్తుంది సో సెప్టెంబర్ ఫస్ట్ నాటికి ఆ శ్లోకం పూర్తి చేయాలని ఇప్పుడు టార్గెట్ బ్రాహ్మీస్థితి యసా బ్రాహ్మీస్థితి పార్థ బ్రాహ్మీ స్థితి అంటే జీవన్ముక్త అవస్థ అది ఫలము ఈ సంపూర్ణ జీవన శాస్త్రాన్ని ఇది రెండో అధ్యాయం యొక్క స్ట్రక్చర్ వాస్తవంలో రెండో అధ్యాయంతో గీత బోధంతా అయిపోతుంది ఇంకేం విడవదు కానీ అర్జునుడు ఇంకేదో ప్రశ్న లేవనెత్తడంతో మళ్ళీ మూడో అధ్యాయం జరుగుతుంది మూడో అధ్యాయం అర్జునుడు ఇంకో ప్రశ్న వేసేప్పుడు నాలుగో అధ్యాయం వస్తుంది అది అయ్యేప్పుడు అర్జునుడు ఇంకో ప్రశ్న వేసేప్పుడు ఐదో అధ్యాయం వస్తుంది అలాగా ప్రశ్న వేసేదాకా అధ్యాయం నడుస్తుంది అలాగే డివైడ్ చేస్తున్నారు గీతను గీతను శ్రీకృష్ణుడు డివైడ్ చేస్తుంది కాదు వ్యాసుడు డివైడ్ చేయటంలో అర్జునుడు ప్రశ్న వేసిన తోట ఒక ఒక ఫుల్ స్టార్ ఒక డివిజన్ ఒక సెక్షన్ అలా సో శ్లోకం చూడండి యథా తదా యథా వస్తే తదా వస్తుంది అక్కడ శ్లోకంలో తదా కనపడకపోతే మీరు యూహో టు బ్రింగింగ్ తదా ఉందనుకోండి యదా యూహో టు బ్రింగిట్ సందర్భాన్ని ఇక్కడైతే యాత రెండు ఉన్నాయి యథాతథా రెండు ఉన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఉందంట అంటే ఖచ్చితంగా అల్లా అయినప్పుడు మాత్రమే అనే ఒక ఎన్ఫోసిస్ ఒకటి దానికి యాడ్ అవుతుందంట యథా అంటే దాని తదా అనక్కర్లా యథా అని తదా అన్నారంటే దెర్ ఈస్ నో ఎక్సెప్షన్ టు దిస్ దిస్ ఇస్ ఎ మస్ట్ అని ఎన్ఫోసైజ్ చేసిన టైప్ ఈ శ్లోకం నిజంగా అలాంటిదే యథా తదా అలా నా వారు స్థితప్రజ్ఞుడు అని మీరు చెప్పడానికి ఎప్పుడు చెప్పగలరు అంటే ఈ ఒక్క లెక్క చూసుకోండి మీరు ఈ ఒక్క పాయింట్ మీరు చూసుకోండి ఇది కనుక వాళ్ళలో ఉంటే బస్ ఇంకా మిగతా మీరు ఏమీ చూసినా చూడపోయినా పర్వాలేదు వాడు స్థితప్రజ్ఞుడు మీరు చెప్పేయచ్చు నో ఎక్సెప్షన్ అనే ఎంఫసిస్ మీకు ఆ యథా నుంచి వస్తుంది యథా అంటే ఏ కాలమునందైతే వీడు సర్వాన్ కమాన్ ప్రజహాతి అన్ని కోరికలను విడిచిపెట్టవలేను సర్వాం కామా సర్వశబ్దం ఇంకా ఎక్సెప్షన్ ఉంటే సర్వశబ్దాన్ని వాడాలి నేను ఒకసారి ఈ శ్లోకం పాఠం చెప్పాను యుఎస్ఏలో ఒక కథంలో ఇచ్చి చాలా సీరియస్ గా అబ్జెక్ట్ చేశాను అన్ని కోరికలను విడిచిపెట్టడం సాధ్యమేనా అని అడిగాడు నేను అన్నాను ఒక ఐడియల్ని మీరు క్వశ్చన్ చేయదన్నా అదే ఒక ఐడియల్ కింద శృతి చెప్తాం మీ స్థితప్రజ్ఞా ఐడియల్ మీరు ఐడియాలు చేరుకునే ప్రయత్నం చేయాలి కానీ అటువంటి ఐడియల్ అసలు ఉంటుందా అని మొదలుపెట్టారనుకోండి యూఆర్ డిస్ట్రాయింగ్ ది హోల్ ఎంపర్ట్ ఇన్ ది వెరీ బిగినింగ్ ఇట్స్ కొండ ఎక్కడం సాధ్యమే ఎవరెస్ట్ అసలు ఎక్కడం సాధ్యమేనా అని అడిగారనుకోండి అది ఎక్కడ సాధ్యమేది ఫస్ట్ యూ హెవ్ టు అక్సెప్ట్ ద అప్పుడు మీరు దానివైపు అడుగు వేయగలుగుతారు కాబట్టి అలా ప్రశ్న వేయడం చాలా తప్పని నేను సజెస్ట్ చేశాను అంటే అతను అన్నాడు సర్వ కామనల్లను విడిచిపెట్టుట ఇది హిందూయిజమా బుద్ధిజమా అని అడిగారు ప్రేమండ ఏం ప్రశ్న అండి నేను అన్నాను వయోబ్రింగ్ నిజం ఏంటో ఇట్ ఇంక్లూడ్స్ ఆర్ ఇజమ్స్ ఇన్ ఇట్ ఎందుకంటే బుద్ధుడు కూడా అలా చెప్పండి కాబట్టి అలాగే డోంట్ ట్రై టు స్ట్రాటిఫై ఇట్ అలాగే దాన్ని ఒక లేబుల్ ఎందుకు వేస్తావు అండి ఇట్ ఈర్ దాట్ అని అనే సమాధానం చెప్పాను అన్ని కారణాలను విడిచిపెట్టిన వాళ్ళని మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా అని ఇంకో విశ్చర్ అంటే నేను కలుసుకున్నానని చెప్పాను అయినో ఎవరన్నా చెప్పండి అంటే మీరు నన్ను తర్వాత కలవండి చెప్తాను అయినో మహర్షి ఎందుకంటే నేనేవో రెండు పేర్లు చెప్పాను అనుకోండి మీరు ఇంకో పేరు మరి ఆ పేరు నువ్వు చెప్పలేదే అని మళ్ళీ ఇదొక సమస్య కాబట్టి సో people are very committed to their desires. That is what I mean to say. Allahud, Sarvan Prajahad. That means that I am not aware of that. I am not aware of that. I am not aware of that. I am not aware of that. I am aware of that. The desire for liberation, Mumuksha, is not a desire. It is a desire. It is indeed an effort or a desire to put an end to all desires. Kama te adhi adhi desire kenna miru gayi yadda. Desire ente na, yattu na, ente kam yattu no ka maha. Desire ente yattu anātma vishayaka nga untu neppuru desire. Nā guri nthi nēnu kam yattu yamun nthi. Nannu nēnu kori dhe yamundi. Nā kante vinnamayinadara ne kora dhe. Nannu nēnu no kori dhe yamundi. మోక్షం నా స్వరూపమే కాబట్టి మోక్షాన్ని కోరిదేముంది కాబట్టి అయినా మోక్షాన్ని కోరుకున్నాడు అంటే అర్థమేమిటి సో బాహ్య విషయములందుండే కామనలను పరిత్యాగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం మోక్షాన్ని కోరుతున్నాడు అంటే ఇప్పుడు ఒక కారు తావాలని కోరుకున్నాడు సరే కారు కుదరదురా అంటే వాళ్ళు నన్ను స్కూటర్ అన్నాడు మోక్షం అలాంటిది కాదు ఒక కోరికి వదిలిపెట్టి మరో కోరికను కొట్టుకున్నట్టు కాదు ఇట్ ఈస్ నాట్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ డిజైర్ టు అదర్ డిజైర్ It is an ఇట్ ఈస్ ఎన్ ఎండ్ ఇట్ ఈస్ పుటింగ్ ఎన్ ఎండ్ అది మోక్షం అంటే కాబట్టి ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ డిసైడ్ ఇది ద్వైతుల పూలపక్షం ద్వైతుల పూలపక్షాలు ఇలాగే ఉంటాయి ఇంకో పూలపక్షం ఇలాంటిది చెప్పంటారణ ఈశ్వరుడు సగుణుడా నేర్కుణుడా అంటే మీకు ఏమి ఎలాంటి సమాధానం కావాలి నిక్కచ్చైన సమాధానం కావాలా కాలక్షేపం సమాధానం కావాలా అంటే నిక్కచ్చైన సమాధానం ఈశ్వరుడు నేర్కుణుడు అంటే ఈశ్వర నిర్గుణ అంటావాళ్ళు అనువు అంటాను అంటే అప్పుడు నిర్గుణ అన్నది ఈశ్వరకి అబ్జెక్టివ్ అయిందా లేదా అయింది కాబట్టి అదే గుణం చాలు చాలేవా ఈశ్వర అంటే నీవు చెప్పిన గుణాలన్నీ తీసేసి ఇంకో గుణం పెట్టలేదు అట్లా అన్నది ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ క్యారెక్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఇట్ నెగెట్స్ ఆల్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దెన్ ఇట్ ఆల్సో రిజాల్వ్స్ ఆర్ రిజాల్వ్స్ అది నేను గుణాన్ని అంటూ మిగలదు మిగతా గుణాలన్నింటినీ నిషేధించేసి తను కూడా ఈశ్వరునిలో కలిసిపోతుంది నిజానికి దీని మీద నేను లేదా వారి రోజులు చెప్పంటే చెప్తాను ఇది ఎండ్ల స్టాపిక్ మీరు నిష్కామ స్థితి చేరుకుంటే కామన ఉందనుకోండి కామన అంటే ఆత్మస్వరూపం నుండి ప్రచ్యుతి జారిపోవటం అదే కామన్ అంటే ఏమంటే మీరు కామలని నిగెట్ చేసేటంటే ఆ మూమెంట్లో మీరు ఆత్మస్వరూపులై ఉంటారు అకామహ ఏమిటో కామహ ఏమిటో మీకు తెలుసు కోరిక కోరిక ఏమిటో మీకు తెలుసు కారు కారు కారు ఏదో ఒక భోగము భోగ్య వస్తువు కారు అనుకోండిపోని ఏదో కన్వీనియంట్ గా ఉంటుంది అనేది కారు అంట సో కారు ఉందనుకోండి కామ్యతే కామహ కోరబడేది కామహ కారు కారు నేను కోరుతున్నాను అంటే దాని చుట్టూ ఒక పెద్దం లెవర్స్ ఉంటుంది ఆ కార్ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది కార్ లాగితే ఎందుకు పనికి దాని జీవితం ఇలాగంటే మేవో ఐడియాస్ ఉంటాయి సో ఐటన్స్ దాట్ సో ఇప్పుడు సపోజ్ ఐ డ్రాప్ టి డిజైర్ ఆఫ్ ఎ కార్ ఐ డ్రాప్ టిజైర్ దట్ కాల్ అప్పుడు వాట్ హ్యాపన్స్ టు మీ ఐమ్ వాట్ ఐ ఆమ్ ఐ డిజైర్ ఏ కార్ అంటే ఏమిటి i am trying to connect me with a car i am trying to define me in terms of a car i am trying to qualify myself in terms of possessing a car so somehow i am ni car tode connection chestunnam manam when desiring a car i draw the design and inko desire raanaku mundu inko desire vacheste malli maaripothunna paristhiti inko desire raavadanaku mundu ee design ne draw chesina podu what is that situation aa manasthiti evdi ఆ మనస్థితి పేరే ఆత్మ కాబట్టి అహామహా ఇస్ వాట్ ఆత్మ ఓకే తర్వాత అశాంతి ఉందనుకోండి మనసులో అలజడి ఉంది అలజడి సో అలజడి లేదు వాట్ ఈజ్ దట్ ఆత్మ అశాంతికి ఆపోజిట్ శాంతి వాట్ ఈజ్ శాంతి ఆత్మ అశాంతి ఆత్మ నుంచి బయటకు వచ్చేటం అలజడి అలజడి ఎప్పుడైతే లేదో మళ్ళీ ఆత్మనే ఉంటుంది క్రోధ ఇస్ వాట్ మూవింగ్ అవే ఫ్రమ్ ఆత్మ అక్రోధహ వట్ ఇస్ దట్ ఆత్మ అలోభ వట్ ఇస్ దట్ ఆత్మ కాబట్టి ఈ ఈ నిగేషన్లన్నీ ఆత్మలో పర్యోసానం చెందుతాయి ఆ గుణ వట్ ఈస్ ఆత్మ బ్రహ్మ అది ఇంకో గుణం కాదు అగుణ ఇంట్ వన్ మోర్ గుణ టెక్నికల్ గా పోకూడదు కాబట్టి సర్వాన్ కామ ఏ కాబట్టి దీంట్లో ఏ కామనని కూడా నేను పిక్చర్లో స్వర్గానికి వెళ్ళాలనే కామన లేకపోతే ఇంద్ర పదవి కామన అటువంటి రెలిజియస్ కామనలు ఇహలోకానికి సంబంధించిన కామనలు అన్ని కామనలని వీడు అంటే విడిచిపెట్టడం సంభవమేనా అంటే చూడండి ఆత్మలో భాగం అనుకోండి కామన మీరు విడిచిపెట్టలే బంగారము నెక్లెస్ రూపాన్ని పెద్ద ఉన్నది ఇప్పుడు ఈ బంగారం నెక్లెస్ రూపాన్ని విడిచిపెట్టగలరా విడిచిపెట్టలేదా విడిచిపెట్టగలదు విడిచిపెట్టగలదండి రూపాన్ని విడిచిపెట్ బంగారం బంగారంలా ఉంటూనే నెక్లెస్ రూపాన్ని విడిచిపెట్టగలదు బంగారం బంగారంగా ఉంటూ పచ్చదనాన్ని విడిచిపెట్టగలదా విడిచిపెట్టలేదు ప్రకాశాన్ని విడిచిపెట్టగలదా విడిచిపెట్టలేదు మెటల్ నెక్స్ట్ అని మెటాలిక్ క్యారెక్టర్ ని విడిచిపెట్టగలదా విడిచిపెట్టలేదు సపోజ్ కామనా అనేది కామనా అంటే వెలితి ఒక వెలితి ఉండాలి అప్పుడే కామన పుడుతుంది సంతానం లేదు ఇది వెలికి అది వెలితేనే విడికి ఉండాలి సంతానం లేదా హాయిగా ఉంది పెద్ద సమస్య తీరిపోయిందంటే వాడికి ఇంకా సంతానం లేదు కామన ఉండదా కాబట్టి నాకు సంతానం లేదు ఇది వెళితే ఒక ఆయన ఉన్నాతో నేనన్నా ఏమిటండి నాకు వెళితే ఒకటి చెప్పండి అన్నాను చచ్చిపోతే తలకు కొడుగు పెట్టేవాళ్ళు ఉండరు చచ్చిపోతే తల కొడుకు పెట్టేవాళ్ళు ఉంది నీకెందుకైడు ఇట్ ఈస్ బట్ అవర్స్ టు వన్ తలకు పెట్టడం ఎందుకంటే బాడీ ఉంటుంది ఈ బాడీని ఇట్ హ్యాస్ట్ బి డిస్పోజ్ దాంట్ యూ కెన్ అచీప్ ఇట్ ఇట్ హ్యాస్ట్ బి డిస్పోజ్ తర్వాత మనకి అది డిస్పోజ్ అయ్యేదాకా ఏ పని చేయడం కదా అది ఆఖరికి భోజనం చేయడం కూడా సపోజ్ మీరు నీరసంగా ఉండవు తప్ప కాఫీ తాగాలనుకోండి అప్పుడు ఎక్కడికో వెళ్లి ఏ సంద్రమో తాగితే అవ్వాలి అక్కడ దగ్గర కూర్చొని కాఫీ తాగారు మీరు కాబట్టి చేయాల్సి ఉంటుంది ఆ టైంలో మీరు ఎవరికైనా కాఫీ ఇవ్వాలనుకుంటే ఇలా పిలిచి చేతట్లో ఒక పారకు తీసుకెళ్ళి గమ్మున్ తాగేయని ఇచ్చేయాలి ఆయన కూడా గమ్ము తాగేసి మళ్ళీ కామంలో వచ్చేసి చేయాలి ఎందుకంటే కొంత న్యూట్రిషన్ అవసరం కాబట్టి తప్పు కానీ అక్కడ నేను కూడా ఏ పని చేయటం కుదరదు కాబట్టి సో అంటే మరి నాకేమో అక్కడికి వెళ్తే నీళ్లు ఏదో చెప్తాను అంటే నేను అన్నాను చూడు ఆత్మ పూర్ణము ఇలా చెప్తున్నా శాస్త్రం నువ్వు ఇది ఏదైనా చదువు చూడు నువ్వు అది కూడా చదివి తెలుసుకున్నదే కదా శృతి విప్రతి వన్నాక ఇది కూడా చదువు అది శృతే ఇది శృతే చదివిన తర్వాత అవునండే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే పోతుంది కదా ఈ సంతానంలో ఏదైనా ఉందని ఈ గోళంతా ఎందుకంటే చిరంజీవి దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ఇప్పుడు ఆ కామన ఏమవుతుందండి పోతుంది అసలు ఈ కామనా పరిత్యాగం అనేది ఒకటి అని తెలుసుకుని మీరు అది కనుక అభ్యాసం చేయడం ప్రారంభిస్తే యూ విల్ డిస్కవర్ టు యువర్ అస్టర్ ఎమేజ్మెంట్ కొద్ది రోజులు అయ్యేపటికి ఇది చాలా తేలికని మీకే అర్థమైంది ఎందుకంటే కామన అనే ప్రాజెక్ట్ చేయటం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం ఇది మహాభారం అంటే మీకు ఒక్కటే మాట బండరాయిని పట్టుకుని మోస్తూ ఉండడం తేలిక అలా డ్రాప్ చేసేయడం తేలిక ఏది తేలిక డ్రాప్ చేసేయటమే తేలిక పట్టుకుని మోస్తూ ఉండడమే బరువు ప్రజహాతి యదా కామా ప్రకృష్టమైన జహాతి జహాతి అంటే విడిచిపెట్టేస్తా పూర్తిగా విడిచిపెట్టాడు బండరాయిని మోస్తున్నాడు విధులు పెట్టే ఉన్నారు అంటే వదిలిపెట్టే ఇచ్చాను విదిలిపెట్టే కూడదనే ఎవరిలోకిస్తారే వాళ్ళు చెప్పిందో ఒక హోరణలో చెప్పారా నువ్వు ఎదురు పెట్టేయచ్చు యూ కెన్ డ్రాప్ ఇట్ యూ హి రైట్ టు డ్రాప్ ఇట్ యూ హావ్ ది ప్రివిలేజ్ టు డ్రాప్ ఇట్ ఐర్ యస్ సపోజ్ ఇది నేను ఈ బండరాయని నేను కింద పారేస్తే దేవుడు నాకు శిక్ష వేస్తాడేమో అందుకోసం వస్తూ ఉంటాడు అంటే అది దేవుడు ఇలా చెప్పాడు ఏమని చెప్పాడంటే ఈ బండరాయో మా కింద ఆరేసినా కూడా నిన్ను నేనేం చేయను పైగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు అమ్మ బాబు నిజంగా అలా చెప్పాడు ఎవరు అవును అయితే ఇప్పుడు నేను భారత్ చేయించా ఆ భారస డ్రాప్ చేసేసాను ఇప్పుడు ఏది తేలికంట ఒక రకంగా వాడి మనస్సుకి ఆ నిశ్చయం రాకపోతే డ్రాప్ చేయటం చాలా కష్టం కానీ నిశ్చయం వచ్చేస్తే మటుకు డ్రాప్ చేసేయటం చాలా తెలుసు ఎందుకంటే పట్టుకోవడానికి కష్టపడాలి కానీ డ్రాప్ చేయడానికి ఏం కష్టపడాలండి కామనల్ని పట్టుకోవడానికి కష్టపడాలి కానీ డ్రాప్ చేయడానికి కష్టమే ఉంది నేను మా ఫ్రెండ్ నడిచి వెళ్తున్నాం ఎక్కడికో వెళ్ళాలి ఆటో కోసం వెళ్ళేదిద్దరం కలిసి ఆటో లేదా లోపల బస్సు వచ్చింది రావయా మహాత్మా వెళ్దామంటే అది ఆటోలో వెళ్లాలి కానీ బస్సులో వెళ్తే ఎవరని చూస్తే బాగుండదు అంటే నేను అంతాలు ఎవరికి పనే లేదు నిన్ను నన్ను చూడలేదు పద ఎక్కుదో కంటే అదే నో ఇట్ కెనాట్ బి డన్ సో ఇప్పుడు భారం ఎవరి దగ్గర ఉన్నంత ఓకే మీరు చెప్పినట్టే చేస్తున్నాను పదంగానే ఎక్కేసాం అయిపోయిందా డ్రాప్ చేసేసాం ఈ డ్రాప్డే మీనింగ్లస్ వాల్యూని డ్రాప్ చేసిస్తే అయిపోయింది పది నిమిషాల్లో సికింద్రాబాద్ దీగేసాం ఓ కాబట్టి డ్రాప్ చే కానీ మనము ముయటానికి అలవాటు పడి ఉంటాం దాంతో డ్రాప్ చే ట్రావెల్ లైట్ అని రైల్లో పెడతారు బోర్డు ట్రావెల్ లైట్ అని పెడతారు కానీ లెఫ్ట్ లగేజ్ మోర్ కంఫర్టర్ పెడతారు సచ్ థింగ్స్ కానీ జనాలు ఏం చేస్తారో తెలుస్తుందండి చదువుతారు తెలుస్తుంది ది అండర్స్టాండ్ ఆల్సో బట్ అల్టిమేట్లీ ది ట్రావెల్ హెవీ లగేజ్ విత్ హెవీ లగేజ్ ఎందుకంటే వాల్యూ సిస్టమ్ ఉంటుంది సో పడుక్కునేప్పుడు ఒక రకం చెప్పులు ఉండాలి పొద్దున్న ఇటువంటి తిరిగేప్పుడు ఇంకో రకం చెప్పులు ఉండాలి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకో రకం చెప్పులు ఉండాలి మూడు రకాల చెప్పులు ఉంటాయి కానీ వాళ్ళకి రోజు గడవచ్చు సో ఇప్పుడు లాగే ఇప్పుడు కాలుకి రకం చెప్పుడుంటే సంక్షలో రెండు రకాలు ఉంటాయి మరి ఆ సంఖ్యలో ఐక్యే అనుకుంటుంది బరువుగానే ఉండదు ఏవో ఇలాంటివే ఎవరో చెప్పారో దృష్టాంతం చెప్పారు ఇలాంటివే ఏవో ఉంటాయి సో కాబట్టి ప్రజహారి జరాకామాన్ సర్వాన్ పాఠం మనోగతాన్ని ఇంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆత్మ ఏ కామనలు ఉండవు మీరు ఆత్మస్వరూపంలో కామనలు ఉంటే మీకు నిద్రలో కూడా కామనలు ఉంటాయి ఇప్పుడు బంగారాన్ని కరిగించేశారనుకోండి ఆ నెక్లెస్ రూపం అయితే పోతుంది కానీ పచ్చదనం పోదు కరిగించేసినా పచ్చదనం పోదు అలాగే మీ కామనలో ఆత్మలో భాగమైతే మీకు తెలుగుగా ఉన్నప్పుడు ఉన్న కామనలో నిద్రలో కూడా ఉంటాయి ఎందుకంటే ఆత్మలో భాగం అయితే కరిగిపోవు అక్కడే ఉంటాయి కానీ ఆత్మలో భాగం కాదు మనస్సు మీకు కామనలు ఎప్పుడు కొడతాయి మనస్సు కదిలినప్పుడు కామనలు కొడతాయి మనస్సు యాక్టివ్ గా ఉన్నప్పుడే కామనలు ఉంటాయి మనస్సు లయమైపోయినప్పుడు నిద్ర కానీ మరొకటి కానీ మనస్సు లయమైపోతే కామనలు ఉండవు దీన్ని బట్టి మీకేం తెలిసిందండి యద్భావే యద్భావ యదభావే యదభావ ఇది ఉంటే అది ఉంది ఇది రాకపోతే అది లేదు దాన్ని బట్టి మీకేం తెలిసిందండి ఇది దానికి ఆశ్రయము అని తెలిసింది మనోగత మనస్సు ఆశ్రయముగా కలది కాబట్టి ఇప్పుడు కామన్ నా కామన్ ఎప్పుడవుతుందంటే మనస్సుతో నేను ఐడెంటిఫై అయినప్పుడు కామన నా కామన అవుతుంది మనస్సుతో నేను ఐడెంటిఫై కాకపోతే అది నా కామన కానే కాదు అది కామన మాత్రమే నా కామన కాదు ఎప్పుడైతే నానే అభిమానం లేదో డ్రాప్ చేసేటం తెలుక నా అభిమానం ఉంటే మీరు డ్రాప్ చేయలేదు ఇప్పుడు చూడండి మీ దగ్గర వస్తువులు ఉన్నాయనుకుంటాం ఒక ఆయన దగ్గర మూడు కంబళ్ళు మూడు కంబళ్ళు ఉన్నాయి మూడు మూడు కంబళ్ళున్నా మూడు కంబళ్ళు మోసుకొస్తున్నారు బరువు నేనన్నాను మూడు కంబళ్ళు ఎందుకండి ఎంత హృషికేసి అయితే మాత్రం మూడు కంబళ్ళు ఎందుకండి అంటే కాళికబల వాళ్ళు ఇచ్చిన వాడి మంచి కంబులు మంచిదే ఈ ఒక ఆయన వచ్చాడు కాబట్టి నాకు ఒక కంబలు ఇవ్వండి అని అడిగాడు అయితే నేను ఈ కంబలు ఈ మూడు కంబల్లో ఒకటి తీసాయని ఇవ్వండి అని పైపులు ఎత్తి ఆయన ద్వారానే అభిప్రాయం మనకు ఉంటాయండి అని అంటారు ఏం చాలసార్లు అండి రెండుసార్లు అండి ఇవ్వండి ఆ కంబలు ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ కంబలు ఇచ్చేయాలంటే ఇది నాది అనుకుంటే ఇవ్వలేదు నాదే అనుకుంటే ఇవ్వలేదండి ఆ నాదేముందండి నాదేనే మాట మీనింగ్ లెస్ నాదేముంది అని అని తెలుసుకుంటే ఎన్న ఇచ్చేయచ్చు ఇవ్వచ్చునైతే అట్టి పెట్టుకోవచ్చు కూడా బాగా అట్ట పెట్టుకోవచ్చు ఒకవేళ రెండు కంపల్లో అయితే అట్టు పెట్టుకోం కాబట్టి అట్ట పెట్టుకున్నారా ఇచ్చారా అన్నది కాదు పాయింట్ నాదేని అనుకుంటున్నావా లేదా కాబట్టి ఏది నాదేని అనుకోకూడదు నాదేని అనుకోకపోతే కావలసినవి అట్టి పెట్టుకుంటాం అక్కడ లేని విచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు నాలుగు పళ్ళు ఉన్నాయనుకోండి నాలుగు పళ్ళు కూర్చొని తింటా ఉండే నాలుగు మాళ్ళు తింటావా కాదండి వాళ్ళు చూసుకోవచ్చు ఓ బళ్ళు ఎవరు తినండి ఒకటి మీరు తినండి రెండు తినండి మీరు మీతో రెండు ఇచ్చేయండి ఓ ఇది వేరీ సింపుల్ అది రేపటి వాళ్ళు రేపు చూసుకోవచ్చు సో ఆ రకంగా మనోగత మనస్సులో ఉంటాయి మనస్సు నేను కాదు నాది కాదు నేను ఉంటే సాక్షిగా చూస్తూ ఉంటాను మనస్సుని అంతే అయిపోయింది కామనని విడిచిపెట్టడం ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్ అప్పుడు కామనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాడో కామించారనుకోండి ఒకటి కోరారనుకోండి మీరు ఆ కామించబడిన పదార్థంతో మీకు తుష్టి కలుగుతుంది మీకు మీరు కోరుకున్న వస్తువు మీకు లభించే తుష్ట తుష్ట అనే పదం అవుతుంది అంటే కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే సుఖానుభూతి అని అర్థం మూడు పదాలు ఉన్నాయి తుష్ట తృప్త వ్రత మిగతా తర్వాత వస్తాయి ఇక్కడ ఒకటే కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే సుఖానుభవము ఉల్లాసము దాన్ని దానికి తుష్టి అనిపేస్తారు సపోజ్ మీరు కోరు ఓ వస్తువు కోరారు కారు కావాలి కారే తీసుకోండి ఎగ్జాంపుల్ ఐ వంటే కారు అని కోరుకున్నారు కోరుకుంటే వాడు ఆ కీస్ మీ చేతికి ఇస్తాయి కీస్ చేతితో పట్టుకునే వెంటనే హౌ డూ యూ ఫీల్ యూ ఫీల్ గ్రేట్ యు ఫీల్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ అదే తుష్టి అంటే కాబట్టి ఆ తుష్టి ఎంతసేపు ఉంటుంది ఆ కారు తీసుకెళ్లి పూజ చేసి వచ్చేదాకా ఉంటుంది ఆ తర్వాత పోతుంది పోన వారం రోజులు ఉంటుంది అనుకో వారం అంటే ఉండదు రోజు రెండు రోజులు ఉంటుంది మెరిసిటీస్ వారం ఉండదు నాకు తెలిసి ఈ చిన్న చిన్న కార్లకు ఎంత ఉంటుంది మెరిసిటీస్ బెంచ్ రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది మెరిసిటీస్ బెంచ్ కారు కొంటే వారు షాంపెయిన్ బాటిల్ హటిస్తారు డబ్బు బాగుంది ఆ కార్ దాంతో బిల్గానే వేసుకుంటాడు వాడు ఒక అల్లుంటే ఇస్తున్నాడు అంటాడు కాంప్లిమెంటరీ అంటాడు అమెరికాలో ఫ్రీ అనరు అంతా అక్కడంతా కూడా హైక్లాస్ వర్మ వ్యవహారం ఫ్రీ అని ఎక్కడ ఫ్రీ షాంపుల్ ఇలాంటి వాటలు ఎక్కడ వాళ్ళు ఫ్రీ అన్నారు కాంప్లిమెంటరీ అంట ఒకసారి ఒక సేల్స్మెన్ షాంపున్ బాటిల్ ఇస్ ఫ్రీ అన్నాడు అంటే వెంటనే ఆ మేనేజర్ అక్కడ నుంచి కంప్ నెవర్ యూజ్ ది వర్డ్ ఫ్రీ ఇన్ మై షాప్ Are, our customers are gods for us. He is not free. We don't give anything to you. We are complimentary in this way. And we are wonderful. Free and work on us. Free and diversity, a kind of me status in tagging just now, sir. Me ka hur ke iccha pati ka ganda netta ka hur ke Allah ka da. Complimentary. We compliment you. With respect to your business, we compliment you. And therefore our key is that. Shantan is that. Mahanandam ondutta. They become ecstatic, as it is one. A car is one, but it was one. It was a road-roaring water, it was a tip-top. Over one road, there was one. That was a good thing. Over, gone. That's why, in the country, there was one road too. It was a hard day. But, suppose, if you go to a common, then you go to a common. In life, there is also a common road to take. It is an endless road. స్థాయిగా సంతోషం అనేది కలిగే ప్రసక్తే తర్వాత ఈ కామన వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా నెగిటివ్ ఉంటాయి అన్ని కూడా దుఃఖాన్ని కలిగించే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సో సో మెనీ ప్రాబ్లమ్స్ మనహేట వెళ్లి మీరు మనహేటంలో బింజి మెర్సిటీ స్పెంజ్ కాన్ పార్క్ చేశారంటే వచ్చి చూసిన ఉండొద్దు ఉండదు అనే నమ్మకం లేదు ఏదో డయోటా లాంటివి కరోలా ఇలాంటివి పార్క్ చేస్తే ఉంటుంది ఎక్కడికి పోదు కానీ మెరిసిటీ స్పెంజ్ ఇవిగా నాకు పాక్ విధులు విధాన వాళ్ళు డ్రైవ్ చేసుకెళ్ళిపోతారు కార్ జాకింగ్ చేసేస్తారు డ్రైవర్ విషయం ఉండే కాదో నీ లాగ అవుతున్న వాళ్ళు డ్రైవ్ చేసుకోవట్టుకుపోతాను సో యూఆర్ కాన్స్టెన్ ఫీఎస్ ఏవో ఉంటాయి ప్రాబ్లమ్స్ దిస్ దిస్ బెన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ సో అన్ని కామనులతో దుఃఖంతో ఉంటాయి సో ది ట్రిక్ ఈజ్ ఆత్మన్యవ ఆత్మనా తుష్ట కాబట్టి తుష్టుడవడాన్ని నిరాకరించట్లేదు ది ట్రిక్ ఈజ్ టు బీ హ్యాపీ by acquiring things, kāduh, be happy with yourself, in yourself, by yourself, of yourself. What a vision it is. Adhi koji nga shama abhyasya nga ita ko vishya. Ippadho, nā guri nga imejya shāla bad diga ondhanu kondai, I cannot be happy with myself. Appadho, you have to improve your image about yourself, self-image and that. Ito koji managiriya, management samācha rāsa. మేనేజ్మెంట్లో ఇలాంటివన్నీ అవసరం సో సెల్ఫ్ ఇమేజ్ బట్ ఇక్కడ ఇమేజ్ అన్నదే ఫాల్స్ అని చెప్తుంది దాని పేరే ఇమేజ్ దాని పేరే ఇమేజ్ అంటే ఏంటండి ఇట్ ఈజ్ నాట్ రియల్ అని అర్థం ఇమేజ్ అంటే రియల్ ఎందుకు అవుతుంది ఇమాజినరీ మీరు వినలేదు ఇమేజిన్ వచ్చిందే ఇమాజినరీ టు సేవ్ వర్డ్ కాబట్టి ఈజ్ నాట్ ది ఇష్యూ ఆఫ్ మేకింగ్ అన్ ఇమేజ్ అబౌట్ మన సెల్ఫ్ ది ఇష్యూ ఈజ్ అహంపూర్ణ మీకు కామన్ రావాలంటే తనలో తనకు ఒక వెలికి కనపడదు నాలో వెళితే ఉంది అహం పూర్ణ అలా కాదండి యు ఆర్ నాట్ షైనింగ్ యూఆర్ లుకింగ్ డల్ అంటే కలర్ బాడీ కలరు షైనింగ్ లేదు ఐ నాట్ ది బాడీ హూటోల్ గట్ ఐఎన్ ది బాడీ ఐఎమ్ నాట్ ది బాడీ కాబట్టి బాడీ కావాలన్నా వెళుతుంటే అది బాడీ యొక్క వెలితి నా వెలితి కాదు తర్వాత ఇంకోటి అప్పుడు బాడీకి వెళితే ఉండదు బాడీకి ఉంటే ఆరోగ్యం ఉంటుంది లేకపోతే అనారోగ్యం ఉంటుంది కానీ వెళితేనే మాట ఉండదు ఎందుకంటే వాడు పచ్చగా ఉన్నాడా అరగా ఉన్నాడా తిన్నగా ఉన్నాడా కాదు పాయింట్ ఆరోగ్యంగా ఉన్నాడా అన్నది ముఖ్యం పచ్చగా ఉంటాడు అనుకోండి ఏంటన్నా అరగడు ఏమిటి ఉపయోగం దాని వల్ల కాదు పచ్చి పాయింట్ సో బాడీ కలర్ని బట్టి తన్ని తాను అసెస్ చేసుకోవడం పొరపాటు యూ షుడ్ కమ్అట్ ఒక మిస్టేక్ సో ఆ సో ఆత్మన్ ఏ ఆత్మనాతుష్ట నాలో వెలిపి లేదు ఇప్పుడు పది ఎకరాల భూమి ఉన్నవాడికి యాభై ఎకరాల భూమి ఉన్నవాడిని చూస్తే లోటు అనిపిస్తుంది ఈ పది ఎకరాల భూమి వాడి పది ఎకరాలు వీడిది కాదు యాభై ఎకరాలు ఉన్నవాడి వాడిది కాదు సో అలా ఉంటుంది ఒకప్పుడు నేను పెద్ద కలిసి నడిచి వెళ్తున్నా ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామాన్ని కొబ్బరి తోటల నడిచి వెళ్తున్నా అన్ని కొబ్బరి తోటల ఆయన నాతో కాదు ఒకప్పుడు ఈ తోటలన్నీ మావేనండి అన్నారు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని తోటలు ఉన్నాయంటే ఇప్పుడు ఏ తోటలు లేవు ఒకప్పుడు ఇవన్నీ మాగేవు ఇప్పుడు ఏమీ లేవు ఇప్పుడు ఆ తోటలో నడిచి వెళ్ళాలంటే ఇంకొకటి అనుమతి తీసుకుని నడిచిపోయాను ఒకప్పుడు అన్నీ ఆయనవే దట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్ కాబట్టి ఏది నాదే అనుకునేందుకు ఎక్కడ అవకాశం లేదు ఆ సత్యాన్ని గుర్తించి అహం పూర్ణ ఆత్మన్యే వాత్మనా తుష్ట ఈ లక్షణాన్ని మీరు పట్టుకుంటే ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞలు అయిపోతారు ఇప్పుడు స్థితప్రజ్ఞలేకపోతే ఇప్పుడే మీరు జీవన్ముక్తులు అయిపోతారు అని అంత తేలిక అని మీరు అడగచ్చు నిజంగా తేలిక ఎందుకంటే ఆత్మస్వరూపం ఎప్పుడు పూర్ణమే ఆత్మ చె బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ మీరు బ్రహ్మరూపులే ఉన్నారు ఆ సత్యాన్ని గుర్తించడమే ఆలస్యం మరి గుర్తించడానికి ఆటంకం ఏమిటంటే కామనలే ఆటంకం ఎందుకంటే కామనా ఇది స్వరూపము ఈ కాబట్టి ఆత్మన్యవాత్మనాతుష్ట ఆ ట్రిక్ తెలుసుకుని ఆత్మస్వరూపంలో పూర్ణత్వం ఉన్నది దెర్ ఈజ్ నో ఎంటీనెస్ ఇన్ మై సెల్ఫ్ దెర్ ఈజ్ ఫుల్నెస్ ఇన్ మై సెల్ఫ్ అని తెలుసుకోవాలి తెలుసుకుని దాని మీద వర్క్ చేయాలి వర్క్ చేసి యూ హ్యావ్ టు డిస్కవర్ దట్ ఫుల్నెస్ విత్ అప్పుడు మీకు పరిపూర్ణత లభిస్తుంది ఆత్మన్యేవాత్మనాతుష్ట వారు స్థిత ప్రజ్ఞుడు అనబడతాడు భాషంద ప్రజ ఓ అవతారిక అవతారిక చెప్పేశాం కదా ఓకే ప్రజహాతీ ప్రకర్షేణ జహాతీ పరిత్యజతి జహాతీక అర్థం త్యజతి ప్రాకి ప్రకర్షేణ పరి అని అర్థం పరిత త్యజతి ఆల్రౌండ్ యూ డ్రాప్ ఆల్ డిజైర్స్ ఆల్ రౌండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ యూ డ్రాప్ ఆల్ డిజైర్స్ ఆల్ రౌండ్ మీరు అడగచ్చు చాలా కష్టం అండి ఇట్ ఈస్ నాట్ ఈజీ వెర్ ఆర్ సర్టెన్ డిజైర్స్ విచ్ వీ ఆర్ ఎక్వస్ట టు హ్యావ్ అవి కూడా మనం డ్రాప్ చేయగలగాలి సో ఇప్పుడు ఉదాహరణకి లాంగ్ లైఫ్ డిజైర్ ఉంటుంది దట్ వన్ షుడ్ డ్రాప్ ఎందుకంటే వెరీ సింపుల్ వై షుడ్ ఎనీబడీ లివ్ లాంగ్ వై పార్ట్ ఫోన్ అసలు నేను దేహమే కాదని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆత్మకి సావు లేదని తెలుసుకోవాలి కానీ ఆత్మ అమృతం తెలుసుకోవాలి కానీ ఐ షుడ్ లివ్ లాంగ్ విత్ ది బాడీ అంటే ఆ స్వర్గం మీరు కథం అనలేదు స్వర్గం అంటే ఈ జరిగినహియే ఉదరినహియే నా ఘనకా నాకున్న నాకు ఘాట్కా అది త్రిశంఖు స్వర్గం అంటే దేహంతో ఎక్కడికో వెళ్లాలనుకున్నవాడు అలాగే ఉంటాడు వాడికి దాంట్లో ఏమీ పరిపూర్ణత లభించదు వాడికి ఈ సుస్థక్ త్రిశంఖు అంటే ఈ సుస్తక్ సంవేత ఘర్కాన ఘాట్ అయి ఉన్నాడు అంటే అర్థం వాడికి పరిపూర్ణత లేదు కాబట్టి దేహంతో ఇంకో తర్వాత ఇంకోటి డిజైర్ అన్నది మీనింగ్లెస్ ఉండకూడదు ఇప్పుడు నేను డిజైర్ కొన్ని విజయం చెప్తా రేపు ఉదయం ఐదున్నరకి సూర్యుడు ఉదయించాలి ఏమిటా డిజైర్ వాట్ ఈజ్ ద డిజైన్ భూమి సూర్యుడి చుట్టూ తిరగాలి వాట్ ఈస్ ద డిజైన్ ఇట్ ఇట్ నాట్ ఏ సిల్లి డిజైన్ ఇట్ ఈజ్ సిల్లియస్ట్ ఆఫ్ ది డిజైన్ ఎందుకంటే మీరు ఆ డిజైర్ పెట్టుకున్నారనుకోండి భూమి సూర్యుడు చుట్టూ తిరగాలి అని డిజైర్ పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఎంత సిల్లీగా ఉంటుందో ఆలోచించండి ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందో తిరగదో భయం వేస్తుంది ఎందుకంటే డిజైర్ నుంచి ఫీర్ వస్తుంది బికాజ్ యూ వాంట్ ఇట్ దట్ వే అండ్ సో దెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇట్ మే నాట్ హ్యాపన్ దట్ వే భయం కాబట్టి సపోజ్ డిజైర్ లేదనుకోండి భయం ఉండదు ఇప్పుడు మా పుట్టాడు ఇంజనీరింగ్ చదవాలి అని మీరు అన్నారనుకోండి డిజైర్ పెట్టారనుకోండి ఫైనన్స్ ఇంజనీరింగ్ ఏంటంటే ఏదో ఒకటి చదువుకుంటాడు కామర్స్ చదువుకుంటాడు లేకపోతే హ్యుమానిటీస్ చదువుకుంటాడు ఏదో ఒకటి చదువుకుంటాడు అదృష్టాన్ని అదృష్టం కావాలి కానీ విద్యా యోక్త అర్థకరీజ విద్య అంటున్నాడు నిధులు రీతిలో ఎవరు చదవడు అర్థకరీజ విద్య రూపాయలు సంపాదించడానికి ఉపయోగపడి విద్య కావాలి కానీ ఈ డిజైర్ ఇంజనీరింగ్ కావాలి లేకపోతే ఇది కావాలి అది కావాలి వాట్ ఈస్ దాట్ నాన్ సెన్స్ అర్థకరించే విద్య భాగ్యం కావాలి కానీ కాబట్టి ఏదో అనుగ్రహంకుంటాడు అని చెట్లు తీసుకున్నాడు అనుకోండి ఈజ్ హ్యాపీ ఈజ్ వైఫ్ ఈజ్ హ్యాపీ ఈజ్ సన్ ఈజ్ హ్యాపీ అందరూ హ్యాపీగా ఉంటారు కాదు మాకు ఒకటి ఇంజనీరింగ్ చదవాలి అని డిజైర్ పెట్టి ఐఐటి లోనే చదవాలి ఐఐటి ఒక నా వచ్చి మా కుర్రాన్ని ఐఐటికి ప్రిపేర్ చేస్తున్న మీరు ఆశీర్వదించండి అంటే నేను వెంటనే ఏం చెప్పానంటే మా అటువంటి ప్రెషర్ మీరు పెట్టకండి పిల్లాడి మీద మీరు పెట్టుకోద్దు పిల్లవాడు మీరు పెట్టద్దు ఎందుకంటే యాభై మంది పరీక్షకు వెళ్తే ఐదు మంది సెలెక్ట్ అవుతారు ఎంతమంది డ్రాప్ అయిపోయారు నలభై మంది డ్రాప్ అయిపోయారు ఈ గుర్రాడు డ్రాప్ అయిన వాళ్ళలో ఉన్నాడు అనుకోండి వాడు బతుకున్నంతకాలం దుఃఖిస్తాడు నేను ఐఐటీకి పనికిరాలేకపోని వాడిని ఈ తల్లిదండ్రులు దుఃఖపడతారు ఐఐటీకి ప్రయత్నం చేసుకుంటాడే గానీ ఐఐటి అవ్వాలి అనే అనే ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్ వ్యవహారం అది అవుతుంది అవ్వదు కాబట్టి వీల్ ట్రై ఫర్ ఇట్ సీఏ ట్రై ఫర్ ఇట్ వర్కౌట్ అయితే అవుతుంది లేకపోతే అలా కాకుండా మీరు సీరియస్ గా పెట్టుకుంటే యువర్ ఇంట్రబుల్ అండ్ బాయ్ ఇంట్రబుల్ ఎవరిబడి ఈజ్ ఇంట్రఫుల్ కాబట్టి లెట్ థింగ్స్ హ్యాపెన్ వై యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైన్ బాటి లెట్ థింగ్స్ హ్యాపెన్ we will do our best but best to man jayadanna nan antlay we do our best that things happen file encourage chesina pressure padakadam encourage cheyatam mer pressure padakadam work cheyatam strive for one thing dalu nunchi benga pettukodam dalu nunchi asakti penchukodam that is a different thing kabatti why should we desire many desires in ela question cheyali kabatti chala important desires konnuntayi వాటిని యూ కెన్ రిజెక్ట్ దమ్ స్ట్రైట్ అండ్ వాటిని ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు అలాగే కొంచెం ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే యూఆర్ పెర్ఫెక్ట్లే అవైట్ సో కాబట్టి సపోజ్ మహాత్ములు ఉన్నారనుకోండి మనకి శిష్యుల సంఖ్య అధికంగా ఉండాలి అనే డిజైర్ పెట్టుకున్నారనుకోండి ఆ డిజైర్లో పడితే వాళ్ళ జీవితం అంతా ఖర్చయిపోతుంది ఆ డిజైర్ అప్పటికీ ఫుల్ఫిల్ కాదు ఎందుకంటే శిష్యుల సంఖ్య అధికము అంటే ఒకడు పాఠం చెప్తే యాభై మంది కూర్చుంటాడు ఇంకొకటి పాఠం చెప్తాడో పాట పాడతాడో ఏదో చేస్తాడో యాభై వేల మంది కూర్చుంటారు ఇప్పుడు వీడు కోరిక ఎప్పుడు ఆర్కెస్ట్రా పెట్టేసుకుంటారు పక్కన నలుగురో ఐదుగురినో పక్క పక్కన పొందిగా ఆర్కెస్ట్రా ఫిక్స్ చేసి పెట్టుకోన మహాత్మను ఎరుగుతుంది ఆయన తగ్గ పాఠం చెప్తా ఉండేవారు ఏదో గీతలో శ్లోకాలు మంచిగా చెప్పేవారని నేను చాలా సంతోషించేవాడిని ఆయన ఏం చేశారంటే ఈ మధ్యన పాఠం తగ్గించేసి ఆర్కెస్ట్రా పెట్టేశాను ఎందుకంటే ఈ పాఠం చెప్పి మనం మెప్పించడం ఏమన్నో ఏదో ఒక పిచ్చి ఎందుకంటే పాఠం చెప్తే యూ హ్యావ్ పాయింట్ నలభై వందల యాభై వందలు వస్తారు అంతకు దానికి సాచురేషన్ పాయింట్ వచ్చి ఈ సంఖ్యని పెంచాలి అప్పుడు ఏం చేయాలి మీరు పాట పాడండి పాట పాడంటే అని ఇవిడవా ఈ పాట పాడో ఈ జాతకా ఎలా చేయడం అంటే ఓకే యూ హ్యావ్ ఎ హార్మోని తొంభై ఎవరి పీపుల్ రెడీ టు డూ ఏదో మీరు అందుకోండి ఏదో అందుకోండి ఏమో అందుకుంటారు సీతాపతి రామ రాధాపతి కృష్ణ అని ఏదో అందుకోవాలి సమ్ నేమ్ సీతన్ అలాగే అందుకోవాలి అయితే వాటి వాడే వాటి వీళ్ళు సో అలాంటి అనుకుంట ఆ నామంలో ఉండే మహిమ అని చెప్పాలనుకోండి అప్పుడు అందుకోడాలో అవి కుదరం లేకపోతే గద్యాన్ని ఓ నాలుగు వాక్యాలు రాసేసుకుని వాటిని సాగతిస్తూ చదివేస్తూ ఉండడం అనూజ్ఞలోట అలాగా అది ఇంకో అదే ఉంటాడు Just write a few sentences జస్ట్ రైట్ సెంటెన్సెస్ అండ్ గుహాని స్ట్రెచింగ్ దాన్ని రామ్ హై ఓ జవరాహ హై ఓ గుహ అదే ఆయా అంటూ ఇలాగే సాధిస్తూ ఉండడం వాటిని హార్మోని పెట్టుకునే అదే పాట అయిపోతూ ఉంటుంది సో దిట్ ఇస్ వాటర్ పాపులారిటీ వాట్ ఎవరు సో అదొక డిజైరు ఆ డిజైర్ లో పడ్డాడు అనుకోండి హీజ్ ఇన్ ట్రపుల్ ఇన్ దట్ ఆల్సో కాబట్టి వెని డిజై desire. You should teach. You should not టు to become a world popular teacher. You should teach and leave, leave the things to Ishvara. పరమేశ్వరాత్మనస్తు అన్నం చేపన వాడు కాబట్టి సో ఆత్మన్యవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞతి అంటే దీన్ని బట్టి తేలింది మన జీవితాన్ని అనేక రకములైన కామనలతో మనమే బరువుగా తయారు చేసుకుంటాం ఆ బరువునంతా వదిలేసుకుని ఒక తేలికగా హాగా అయిపోవటానికి అవకాశం ఉన్నది యూ కెన్ డూ దాట్ ఆత్మన్యవాత్మనాతుష్ట drop all desires try try to drop desires one after another drop desires and see what happens sala so desires kon drop cheycha ah uh, so ala drop chesonto poina like kalaithe so sala kurtar pad outadu a bhashyam malli shani varam finish chesi phir we'll make progress om um, purna namada purna nameda om purna namada kshete purna namad, kshe purna maharaj purna me